అంటే ఆ యాటిట్యూడ్లోకి వచ్చి అటువంటి దృఢమైన వైరాగ్యం ఉంటే ధ్యానం బంగారంలాగా కుదురుతుంది కానీ వీడికి వైరాగ్యం చాలలేదు ఆ వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి వైరాగ్యాన్ని దేవతలు గ్రహాలు నక్షత్రాలు వాళ్ళు ఇవ్వరు వీడు పెంపొందించుకోవాలి సో కొంతమంది ఇలా కూడా మాట్లాడతారు ఈ గ్రహం ఉంటే వైరాగ్యం వస్తుందని అలాంటి కో ఇన్సిడెన్సెస్ ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ గీతలో అలా చెప్పలేదు నువ్వు వైరాగ్యం తెచ్చుకోమని చెప్పాడు కానీ సో వైరాగ్యాన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి ఓ మహాత్మునుండేవారు ఆయన ఏమని చెప్పేవారంటే నీకు వైరాగ్యం దానంతట అది రాదయ్యా నువ్వు ఇన్కల్కేట్ చేసుకోవాలి ఆత్మ దానంతట అది వచ్చేస్తుంది ఎందుకంటే వచ్చే ఉంది ఆల్రెడీ కానీ వైరాగ్యం మాత్రం దానంతట అది రాదు నువ్వు ఇన్కల్కేట్ చేసుకోవాలి దాన్ని పొందు దాన్ని పురోధి చేసుకోవాలి ఎలాగా అంటే దోషదర్శనా అభ్యాసం చేయాలి ఈ భోగములలో దోషము ఇది మనకు అక్కర్లేదు వీ డోంట్ నీడిట్ వి జస్ట్ డోంట్ నీడిట్ ఒక ప్రశ్న ఒక పద్ధతి ఉండే ఏదైనా వస్తువు చూశారనుకోండి షాపింగ్కి వెళ్ళి ఏదో వస్తువు పట్టుకుంటారు చెట్టు డూ ఐ నీడ్ ఇట్ అని ప్రశ్న వేసుకోవాలి అపోజ్ ఇది బాగుందని చెప్పి సంచిలో వేసుకుని బిల్లు పే చేసి బయటపడ్డాను కాదు డూ ఐ నీడిట్ ఇది నాకు అవసరమా అని ప్రశ్న వేసుకోవాలి వేసుకుంటే అవసరం లేదు అని సమాధానం వస్తుంది అది అక్కడ ఈ రకంగా దోషదర్శనం నాలుగు సార్లు చేస్తే ఇంక అసలు షాపుకి వెళ్ళబుద్ధి కాదు ఇంకా ఇంక దేనికి షాపుకి వెళ్ళడం అక్కడ మనకు అవసరమైంది ఏం లేదు ఏదో చిన్న వస్తువు అవసరం అవుతుంది అప్పుడు ఆ షాపు దగ్గరికి వెళ్ళామో అది ఉందా అని అడుగుతాడు ఆ షాపులో ఏమున్నాయని చూడడం షాపులో చాలా ఉంటాయి మనకి వెళ్ళిన మనకి కావాల్సింది అగ్గిపెట్టి కావాలి అగ్గిపెట్టి ఉన్న దగ్గర పంచ వాడి దగ్గర అమృతం ఉన్న మనకు అక్కర్లా వెళ్ళి రూపాయి ఇవ్వడం అగ్గిపెట్టి తెచ్చుకురాడు అలా ఉంటుంది కట్టెలు ఉన్నాయా ఆ కట్టెలు తిప్పుకురా వాడి దగ్గర ఎన్నెన్ని అద్భుతమైన సాధనాలున్నా మనకు ఆ కన్నా అలాంటి వినక్తి అంటే సంవత్సరంలో చాలా ఉంటాయి అవన్నీ మనకెందుకు మనకు మినిమలిస్టే ఈ వైరాగ్యం దృఢంగా ఉండాలి అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది మనస్సు చేదిరిపోకుండా ఉంటుంది ఆ పని చేయలేదు వీడు దాంతో ఆ యోగ యోగ సంసిద్ధి అంటే వైరాగ్యం వల్ల లభించేటువంటి ధ్యానము ధ్యానం వల్ల సంయమము వాటి అన్నింటికి కలిసి సో సమ్యక్ దర్శనము అది యోగ ఫలం అది దొరకలేదు అది లభించలేదు హే కృష్ణ గచ్చతి హే కృష్ణ అనే ఆ సంబోధంలో కొంత కంప్లైంట్ కూడా ఉంది నీకేమయ్యా చెప్పేశావు యోగం నేర్చుకో అభ్యాసం చేయి వైరాగ్యం పెట్టుకో ఇది ఇది ఇది అని చెప్పేశావు అలా అయిపోతే మా బతుకు ఏమైపోతుంది దానికి నువ్వేం సమాధానం చెప్తావు మరి అని నెలదీసి అడుగుతున్నాడు శ్రీకృష్ణుని అర్జునుడు హే కృష్ణ కాంగతి గచ్చతి చెప్పు ఏ గతిని పొందుతాడో చెప్పు కృష్ణ శబ్దానికి అర్థం ఎక్కడో వస్తుందని అనుకున్నావు వచ్చిందా రాలేదా వచ్చేసింది అయిపోయిందే ఇంకా రాలేదు ఈ పైన వస్తుందేమో అది చెప్పేశాను అది వచ్చేసింది అయితే ఆ ప్రశ్నని ఇంకొంచెం డెవలప్ చేస్తున్నాడు నారాయణ నాకు కొన్ని మంచి ఫీల్ తెచ్చి పెట్టి ఓ ఇక్కడే ఉంది ఓకే వెరీ నైస్ వెరీ నైస్ అదే ఇంకా ప్రశ్ననే ఇంకొంచెం డెవలప్ చేస్తున్నాడు అందము కచ్చిన్నోయ విభ్రష్ట చిన్నా్రమివ నశ్యప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథీ కచ్చిత్ అనే మాట సంస్కృత పదం దానికి ప్రశ్నకి ముందు ఉండుస్తుంది అది ఖచ్చితం ప్రశ్నకి ముందు ఆ పదం ఉంటుంది రామాయణంలో భరతుడు చిత్రకూట పర్వతానికి వెళ్ళినప్పుడు రాముడు చాలా ప్రశ్నలు వేస్తాడు ఆ ఆదుర్దాలో అంత అయోధ్యలో ఎలా ఉందో తెలుసుకుందాం కంగారులో ప్రశ్న సమాధానాలకి వెయిట్ చేయకుండా ఎవేవో ప్రశ్నలు వేస్తాడు పది ప్రశ్నలు ఒక్కసారి గుప్పిస్తాడు ఆ ఖచ్చిత ఖచ్చితంగా ఖచ్చితమైన పదిసార్లు వస్తున్నాయి అందుకేతనే ఆ సర్గకి ఖచ్చిత్ సర్గ అని పేరు సో ఖచ్చితం అంటే ఖచ్చితంగా ఒక్కదానికే అర్థం ఏమి ఉండదు ఆ వాక్యంలో కలిపితే ప్రశ్నఅవుతుందండి వీడు ఉభయభ్రష్టుడు నా తర్వాత శుద్ధము నా అంటే నెగెటివ్ ఆ గర్భుకి చేరుకుంటుంది ఉభయభ్రష్టుడు అయినాడు కదా ఇటు యోగ మార్గము సిద్ధించలేదు అటు చక్కగా తీర్థయాత్రలు కర్మలు పుణ్య పుణ్యాలు కామ్య కర్మలు చేసుకునేవాడు అవి దొరకలేదు ఇప్పుడు లోకంలో ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు లోకంలో రెండు ప్రవృత్తులు ఉంటాయి ఒకటి భోగ ప్రవృత్తి మార్కెట్ ప్లేస్లో బోల్డ్ భోగాలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ కూర్చుని ఈ శ్రవణము మననము ఈ మీమాంస చేస్తున్నాము దీని బదులు సమాజంలో భోగాలు కావాలని అనుకుంటే బోల్డ్ భోగాలు ఉంటాయి అన్నీ భోగాలే మీరు మార్కెట్లోకి వెళ్తే అన్నీ భోగాలే వాడు హ్యాపీ ఎవరని ఇప్పుడే కమెంట్స్ అయినా కూడా నేను ఆశ్చర్యపడినా సో అన్ని భోగాలు ఉన్నాయి ఆ భోగాలన్నీ వదులుకొని దీంట్లోకి వచ్చాడు వాడు లౌకికుడు ఇంకొకడు ఉన్నాడు కామ్య కర్మలు చేసుకోవచ్చు అగ్నిహోత్రాది కర్మలు చేయవచ్చు ఏవో పూజలు ఏవో చేసుకోవచ్చు సాయం దేవాలయంలో నూట దీపాలు వెలిగిస్తే వాడికి స్వర్గం వస్తుంది వెళ్ళే దేవాలయానికి వెళ్ళి నూట దీపాలు పెట్టి నూనెలు పోసి ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు అలాంటి పుణ్యకర్మలు ఏవైనా చేసుకోవచ్చు స్వర్గం వస్తుంది భోగాలు సంతానం కలుగుతుంది మంచి మంచి గృహయోగము ధనయోగము సంతాన పుత్రయోగము పౌత్రయోగము ఇలాంటివన్నీ ఉద్యోగ ప్రమోషన్ యోగము ఇలాంటి మూడు యోగాలు ఉన్నాయి అవన్నింటికి తిలోతగాలు ఇచ్చి ఇక్కడ కూర్చుని ఏముంది ఇక్కడ ఆత్మ ఆత్మ బ్రహ్మైతే ఇప్పుడు ఏమైనట్టు మనకి సో అటు ఆ కామ్యకర్మలు చేసుకున్నట్టు కాలేదు ఇటు లోకంలో ఉండే అనుభవించినట్టు కాలేదు అది లేదు ఇది లేదు మామూలుగా లోక జనుల్ని వాళ్ళ దారిని వాళ్ళని వదిలేస్తే ఇదో కొంత అదో కొంత రెండు కూడా మూట కట్టుకుంటూ ఉంటారు అని తెలుగైన వాళ్ళు చాలా వ్యాపార దృక్పథంతో ఇటు లోకల్లో భోగాలు మూట కట్టేస్తారు అటు దేవుడు పుణ్యము స్వర్గము అది కూడా సెటిల్మెంట్ చేసేసుకుంటావు నువ్వేమో ఇది పడనిస్తేవు కాదు అది పడనిస్తేవి కాదు నిష్కామ నిష్కామను మా ప్రాణం తోడేసి నువ్వేమో దీంట్లో ప్రవేశపెట్టావు ఇప్పుడు దీని నుంచి జారిపోయాము ఏం చేయమంటావు ఇప్పుడు ఉభయభ్రష్ట అది ప్రశ్న సో ఉభయభ్రష్టులయం చిన్నా భ్రమేమ్యతి మేము అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయాం మాకు నాశమే మిగిలింది ఎందుకంటే దొరికితే గొప్పదే కానీ దొరకలేదు కదా మేము పోతే అది పట్టుకుందామంటే మేము నువ్వు వైరాగ్యం వైరాగ్యం అని మా ప్రాణం తీసేసి పట్టుకొని ఇస్తేవి కాదు అది కామ్యకర్మ అంటే అది వైరాగ్యానికి విరుద్ధం పోయినది భోగము అంటే అది సంయమానికి విరుద్ధం కానీ ఈ రకంగా మాకేమో అది దొరకకుండా చేస్తుంది ఇదేమో దొరక ఇది దొరకలేదు ఉభయ దృష్టిలైపోయి నాశ్యమైపోయారు అనుకో దృష్టాంతం చిన్నాభ్రం ఇవా అంటే మేఘశకలము అంటే మేఘము పెద్ద మేఘము యొక్క పెద్ద మేఘం ఒకటి వస్తుంది అలా ఊహించండి మీరు పెద్ద మేఘం ఒకటి వస్తుంది ఆ మేఘంలో కలిసిపోయి ఉంటే ఆ మేఘంతో పాటుగానే పెద్ద మేఘము దాంతోపాటుగానే ప్రయాణం సాగిపోతుంది ఓ పిల్ల మేఘము ఓ చిన్న ముక్క ఆ దాని నుంచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి అప్పుడు ఆ పెద్ద మేఘం చెప్పింది ఈ చిన్న మేఘంతో ఒకసే నువ్వు అలాగ విడిగా ఉండద్దు ఈ పెద్ద గాలి వేసినప్పుడు పెద్ద మేఘమైతే అదంతా కలిసి నడుస్తుంది కనుక అలా స్థిరంగా కలిసి మూవ్ అవుతుంది చల్లా చెదరైపోదు నువ్వు చిన్న పిల్లవి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా నువ్వు ప్రయాణం మొదలు ఆ గాలి వేసినప్పుడు నువ్వు ఎటో కొట్టుకుపోతావు అక్కడికి మరిన్ని ముక్కలయ్యి లేకుండా అయిపోతావు అని చెప్పి ఓ మేఘం సలహా ఇచ్చింది నువ్వు ఇలా ఈ పెద్ద మేఘంతో కలుసుండు అని అది వింది కాదు అదేం చేసింది చూడు అక్కడ ఇంకో మేఘం ఉంది చాలా ఉన్నత స్థితిలో ఉంది నేను దాన్ని చేరుకుంటాను నాకు ఇదొద్దు అని ఈ పెద్ద మేఘాన్ని విడిచిపెట్టేసి ప్రయాణం మొదలుపెట్టింది ఆ ఉన్నత స్థితి చేరుకోలేకపోయింది ఈ లోపల గాలి వచ్చేసి చల్లా ఇంకీ మేఘశకలము లేకుండా పోయింది ఈ సాధకుడు బతుకు అలా అవుతుందేమో ఒకప్పుడు అలా అవుతుంది ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ ఇయర్ వేదాంత కోర్సులు నడుస్తూ ఉంటాయి చిన్న అంశంలో నడుస్తాయి అనేక సందర్భాల చోట్ల ఏమోవో కోర్సులు నడుస్తాయి కోర్సులో జారకముందు వాడేమిటి ఇది ఎంబీఏ లేకపోతే కంప్యూటర్ ఇంజనీయర్ లేకపోతే డాక్టరు వీళ్ళందరూ వచ్చి చేరుతారు కొంతమంది అమ్మాయిలు ఎంబీబీఎస్ చేసి కోర్సులో చేరతారు వేదాంత కోర్సులో ఎందుకంటే భవరోగానికి వైద్యం చేయాలండి ఈ దేహం దీనికి వైద్యం ఏమిటి నమో భవరో ఒకటి ఉంది సంసార రోగం దానికి వైద్యం చేయాలి దానికి వైద్యం చేయాలంటే వేదాంతాన్ని అధ్యయనం చేయాలి అని చెప్పేసి ఈ ఎంబీబీఎస్ వదిలిపెట్టేసి దీంట్లోకి వచ్చారు కోర్సు ఏదో చేశారు ఈ ఇంజనీరు కంప్యూటర్ వదిలిపెట్టి దీంట్లోకి వచ్చాడు కోర్సు చేశాడు కోర్సు పూర్తయిపోతుంది దానికి లిమిట్ ఉంటుంది నాలుగేళ్ళు ఐదేళ్ళు మూడేళ్ళో రెండేళ్ళు ఏదో లిమిట్ ఉంటుంది పూర్తి అయిపోతుంది పూర్తయిపోయేపప్పటికీ వీడు చదువుకున్న డాక్టరీ అంతా గాలిలో కలిసిపోయింది ఇప్పుడు చేయి చూసి నాడి చూసి జ్వరం ఉందో లేదో కూడా చెప్పలేడు కంప్యూటర్ చూసి నేను నయం వీడికంటే కంప్యూటర్ అంతా మర్చిపోయాడు అసలు వీడు చదువుకున్న కంప్యూటర్ ఇప్పుడు మ్యూజియముల్లో తప్ప మార్కెట్లో ఎక్కడ వినియోగంలో లేదు ఎక్కడైనా కంప్యూటర్ మ్యూజియం అంటే అక్కడ ఉంటుంది వీడు చదివిన కంప్యూటర్ ఇప్పుడు మీరు డయోడు ట్రయోడు అంటే అలాంటివి ఇప్పుడు ఈ మోడర్న్ కంప్యూటర్ వాళ్ళని అడిగితే వాట్ ఈస్ దట్ అంటారు అదేదైనా జంతువు పేరా వీడు చదివిందంతా అబ్సల్యూట్ అయిపోయింది పోనీ మళ్ళీ వెనక్కి కంప్యూటర్ దగ్గరికి వెళ్తా ఉంటే వీడికి ఉద్యోగం ఇచ్చి కూడా ఎవరు ఎడిజు వీడు చదివిన కంప్యూటర్లు ఎక్కడ లేవు అసలు ఏ పాతకాలపు కంప్యూటర్లు అంతా మారిపోయాడు వీడి వైద్యం వీడు చేయలేడు పోనీ వేదాంతంలో ముందుకు వెళ్ళిపోయాడు అంటే అది లేదు ఇప్పుడు వీడు హీ హాస్ బికమ్ అన్ఎంప్లాయబుల్ ఇంక ఏ రకమైన ఎంప్లాయ్మెంట్కి పనికి రాకుండా తయారయ్యాడు కాబట్టి ఇప్పుడు వీడిని ఏం చేయాలి వీడి కోసం ఆశ్రమం ఒకటి పెట్టి దానికి దాంట్లో ఏదో పని ఒకటి వీడికి కల్పించి దాంట్లో ప్రవేశపెట్టి వాడికి కాలక్షేపం చూపించాలి ఏదో చేయాలి ఎవడు చేయాలి పని ఈ పాఠం చెప్పినవాడు చేయాలి మరి ఇంకెవరికి చేస్తాడు ఎందుకంటే ఈ పాఠం చెప్పిన వాడే కదా మేము తీసుకొచ్చి అక్కడ పనికి రాకుండా చేసి దీంట్లో వీడు పనికి రాదేకపోయాడు కాబట్టి ఈ ప్యూచి ఎవరినెత్తుమే పడుతుంది ఈ పాఠం చెప్పిన వాడిని ఎత్తుమే పడుతుంది ఇదే చిన్నాద్భమ నశ్యతి అందుకే మీకు దృష్టాంతం నేను సమకాలీన సమాజం నుంచి చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను అన్నమాట అలా అయిపోతుంది కదా అలా అయిపోతుంది అంటలేదు ఖచ్చిత్ అలాగ అయిపోడా అని ప్రశ్న ప్రశ్న వేసే అయిపోతుందంటే ఇంక ప్రశ్న ఏముంది శ్రీకృష్ణు ఇంక చెప్పేది ఏముంటుంది అలా అయిపోదా అని ప్రశ్న అయిపోదు అని సమాధానం వస్తుంది తర్వాత ఖచ్చిత నశ్యతి నశించిపోదా అది తెలుగు అనువాదం మీరు చూస్తే ఖచ్చిత న నశ్యతి చిన్నాభ్రము వలె అంటే మేఘశకలము వలె ఉభయభ్రష్టుడైపోయి వినాశాన్ని పొందడా అని ప్రశ్న అప్పుడు సమాధానం ఏమిటి పొందడు అని సమాధానం వస్తుంది చాలా మంచి సమాధానం వస్తుంది మళ్ళీక్లాస్ మర్చిపోకుండా రండి మళ్ళీక్లాస్ అంటే రేపే హే మహాబాహో అనే సంబోధన మహాబాహో అని శ్రీకృష్ణుడు అర్జును చాలాసార్లు సంబోధించాడు ఇప్పుడు తిరగబడి అర్జునుడు శ్రీకృష్ణుడు హే మహాబాహు అని సంబోధిస్తుంది సో ఆ నన్ను చాలాసార్లు సంబోధించావు కదా ఇప్పుడు ఆ సంబోధన నేనెత్తి మీద వేస్తున్నాను చెప్పు సమాధానం దీనికి ఎందుకంటే వీడు ఉభయభ్రష్యుడ ఎందుకు అయ్యాడంటే ఏం చదువుకున్నాడు కదా వేదాంత శాస్త్రాన్ని అంటే పుస్తకం చదవడం కాదుగా ఇది బ్రహ్మణ పథి అప్రతిష్ఠ ఆ బ్రహ్మ మార్గమునందు బ్రహ్మ మార్గము అంటే అదేదో మార్గం రోడ్డు ఉంటుంది అనుకున్నారు తీర్థయాత్రకి రోడ్డు లాగే దీనికి కూడా రోడ్డు ఉంటుంది ఈ బ్రహ్మ మార్గం ఇది ఈ మార్గము ఇదంతా కూడా చాలా విదూరమైన సమాచారం దీనికి ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది ఏ జర్నీ ఇది ఒక ప్రయాణం ఇది పథి అంటున్నారు కదా ఇది ఎటువంటి ప్రయాణం అంటే దారిలేని దారిలో దారి దారిలో కాలం కాని కాలంలో ప్రయాణం కాని ప్రయాణము అది బ్రహ్మ బ్రహ్మణ పది ఎందుకంటే ఏది బ్రహ్మోది ఆత్మ ఏ ఉన్నాయి వీడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు తన స్వరూపాన్ని చేరుకోవడం తన స్వరూపాన్ని చేరుకోవడం తన స్వరూపాన్ని చేరుకునే ఉన్నాడు ఇట్స్ ఎ జర్నీ ఫ్రమ్ వన్ సెల్ఫ్ టు వన్ సెల్ఫ్ పరిచ్ఛిన్న జీవభావం నుండి అపరిచ్ఛిన్న ఈశ్వర భావంలోకి వీడు ప్రయాణం చేయాలి పరిచ్ఛిన్న జీవభావము ఇక్కడే ఉండే అపరిచ్ఛిన్న ఈశ్వర భావము ఇక్కడే ఉండేది దీంట్లో ఈ రెండు ఇక్కడ ఉంటే మరి ఏది సత్యము పరిచ్ఛిన్న జీవభావం మిథ్య అపరిచ్ఛిన్న ఈశ్వర భావమే సత్యం ఇంక చేరుకోవాల్సిందే ఉంది ఏమీ లేదు ఆ సత్యాన్ని వీడు తెలుసుకుంటే సరిపడుతుంది అదే ఇంతకుముందు కూడా చెప్పాను మీకు అచింతనమేవ బ్రహ్మచింతనం మనస్సు పది పది పది విధాలుగా ఇటు అటు అటు ఇటు అలా పరుగులు తీస్తూ ఉంటే అదే సంసారం అదే మనస్సు మీరు ఉండి నిద్రపోవడం కాదు తెలివిగా ఉండి మనస్సు నిర్మలంగా నిశ్చలంగా అదే బ్రహ్మ అదే శాంతి అదే బ్రహ్మ ఇది బ్రహ్మ మార్గం దా అది కూడా వీడికి దొరకలేదు చేతికి దొరకలేదు పట్టు దొరకలేదు అంటారు తెలుగులో అప్రతిష్ఠ పట్టు దొరకలేదు పాపం చాలా ప్రయత్నం అయితే ఏదో చేసిన ప్రయత్నం చేసేది కానీ పట్టు దొరకలేదు క్లాసులకి చాలా సార్లు వేదాంతం క్లాసులకి చాలా కాలం నుంచి వస్తున్నాయి కానీ అది ఏమిటో పట్టు దొరకలేదండి అంటూ ఉంటారు కొంతమంది కొంతమంది దొరికిందని భ్రమపడతారు ఇదొకటి దొరికేసిందని భ్రమపడతాడు సో పట్టు దొరకలేదు వేదాంతమంతా నాకు అర్థమైనట్లు అని చెప్తున్నాను నా అనుభవంలో అంత క్రిటికల్ అదే కాదు మరొకట్లేదు చాలా సుసూక్ష్మం అన్నాడు శ్రీకృష్ణుడు అత్యంత సూక్ష్మంగా ఉంటాడు దాన్ని తెలుసుకోవచ్చు కానీ అత్యంత సూక్ష్మమైన బుద్ధి ఉండాలి కఠోపనషత్రం కూడా దృశ్యతే త్వగ్రియ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శి బుద్ధి సూక్ష్మంగా తత్వాన్ని తెలియడానికి వీడు బాగా అభ్యాసం చేయాలి నామరూపాల్లో చిక్కుకుని ఉండిపోకూడదు సూక్ష్మమైన తత్వాన్ని దర్శించటం అభ్యాసం చేయగా చేయగా చేయగా అది దొరుకుతుంది ఆ పట్టు దొరుకుతుంది ఆ పట్టు ఇన్సైట్ ఆ అంతర్దృష్టి వీడికి లభిస్తుంది అది దొరికిందంటే అయిపోయిందంటే వాడి పని వాడి పని పూర్తి అయిపోయింది యజ్ మేడ్ ఇట్ అలా ఉంటుంది మ్యాథమెటిక్స్లా ఉంటుంది మ్యాథమెటిక్స్ సైన్సెస్ అలా ఉంటాయి చాలా సూక్ష్మంగా ఉంటాయి కొన్ని కొన్ని సైన్సెస్ సో అది దొరికిందా ఆ పట్టు దొరికిందా వాడు మార్గంలో ముందుకు వెళ్ళిపోతాడు దొరక్కపోతే చారిపోతాడు కొబ్బరి చెట్టు ఎక్కినట్టే ఈ కొబ్బరి చెట్టు ఎక్కి వాళ్ళు ఉంటారు చూడండి వాడు అభ్యాసం చేసి ఎక్కుతారు వాడు బల్లిపాకినట్టు పాకేసి ఆ పది కొబ్బరికాయలు కింద పారేసి మళ్ళీ బల్లిపాకినట్టుగా దిగేస్తాడు ఏమీ చెక్కు చదువు వాడి ఒంటికి వాడి షర్ట్ మీద చిన్న గీత కూడా పడ అప్పట్టు సాధించుతాం ఆ అభ్యాసం చేత కాబట్టి వీడు ఈ స సంసారాన్ని వదిలిపెట్టాడు భోగాల్ని వదులుకున్నాడు కర్మల్ని వదులుకున్నాడు బ్రహ్మణ పథి అప్రతిష్ఠ బ్రహ్మ మార్గమునందు అంటే అభ్యాసము వైరాగ్యము సంయమము ఈ మూడింటిని బాగా దృఢం చేసుకుని శ్రవణ మనన నిర్ధ్యాసనములను కొనసాగించుట ఇది బ్రహ్మ మార్గం ఈ బ్రహ్మ మార్గంలో అప్రతిష్ఠ పట్టు ఎప్పుడైతే దొరకలేదో అప్పుడు ఏమైపోతుంది వీడి పని విమూఢ అంటే కింకర్తవ్యత మూఢుడు అయిపోతాడు కింకర్తవ్యత మూఢుడుగా ఉంటాడు ఇది ఎలాగంటే ఒకడు ఉన్నాడు వాడికి ఎత్తు అంటే భయం అయినా సరే వీళ్ళందరూ కూడా వాడిని ప్రోత్సాహం చేసి ఓ గోడ ఒకటి ఎక్కించారు వాడిని అదిగో ఇదిగో ఈ సందులో కాలు అంటే వేశాడు అది కొట్టుకో కొట్టుకున్నాడు ఇప్పుడు ఈ కాలు తీసి ఈ సందులో పెట్టు అంటే ఈ కాలు తీసి ఈ సందులో ఆ పైను పట్టుకుని ఈ కాలం దాంట్లో పెట్టు అని ఇలా వీళ్ళు ప్రోత్సాహం చేస్తే వీళ్ళు ఎక్కితే గోడ ఇచ్చి అక్కడ కూర్చోలేడు అక్కడ భయం అక్కడి నుంచి దిగలేడు భయం పోనీ విశ్రాంతిగా కూర్చోగలుగుతాడా కూర్చోలేడు ఇటువంటి ఈ ఉభయభ్రష్టత్వాన్ని అనేక రకాలుగా చెప్పచ్చు ఈ మూఢ ఇప్పుడు ఏం చేయాలి ఎలా దిగాలో తెలియదు పోనీ దిగ అక్కడే కూర్చోాలంటే నే కూర్చోలేకపోతున్నాను భయం వేస్తోంది అయితే దిగు దిగు ఇలా దిగడ్డే నాకు దిగడం తెలియదు ఏం చెప్తాం వాడిని విమూఢ అంటారు అంటే కిం కర్తవ్యతామూఢుడు ఏం చేయాలో తెలియదు వాడికి దిగాలో తెలియదు కూర్చోవాలో తెలియదు పోదిం కొంచెం పైకెక్కాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అలా ఉనికిపోతావు భయపడిపోతావు ఈ లోపల మృత్యువు ఎగురిపిస్తోంది ఇదో సమస్య ఇలా అయిపోతాడు ఉభయభ్రష్టుడు ఈ భ్రష్ట అనే పదం ఈ శ్లోకంలో ఉంది కాబట్టి నేను కొంచెం దాన్ని వివరిస్తాను మీరు గమనించండి లోకంలో అనేక భ్రష్టులు ఉంటారు ధనభ్రష్టులు అంటే ధనాన్ని బాగా సంపాదించి అదంతా పోగొట్టుకుంటాడు ఈ ఈ దీంట్లో ఈ స్టాక్ మార్కెట్లో అవుతూ ఉంటుంది ఓవర్ నైట్ పాపర్స్ అయిపోతూ ఉంటారు ఈ మధ్యకాలంలో స్టాకులు బాగా హర్ష మెహతా టైంలో ఒకసారి క్రాష్ అయింది తర్వాత సత్యం టైంలో క్రాష్ సత్యం స్కాండల్ వల్ల క్రాష్ అయ్యింది అలాగే అమెరికాలో ఎకనామిక్ డౌన్ టర్న్ మూలంగా స్టాక్స్ క్రాష్ అయ్యాయి ఈ మధ్యన అంతకుముందు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ మొర్నాడు క్రాష్ హ్యూజ్ క్రాష్ అంటే అర్థమేంటి ఈ రోజునే కోటి రూపాయలు ఉన్నవాడు మొరునాడు వాడి దగ్గర పది రూపాయలు కూడా ఒక అదే పరిస్థితి అంత అధ్వాన్న స్థితికి చేరుకుంటారు ఎందుకంటే ధనభ్రష్టుడు అంటారు ధనభ్రష్టుడికి జీవితంలో సుఖశాంతులు ఉండవు ఎందుకంటే ధనానికి బాగా అలవాటు పడుతుంటాడు ఆ ధనం లేకుండా జీవించడం అంటే చాలా కష్టం కీర్తి భ్రష్టుడు అని ఒకటి ఉంటాడు అంటే సాధారణంగా ఇది ఒక రూలు ఏమిటంటే బాగా సమాజంలో ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కనుక సంపాదిస్తే వాడి మీద ఏదో ఒక అపవాదం వచ్చేస్తుంది ఆ కీ ఆ కీర్తి శిఖరముల నుండి ఉన్నత శిఖరముల నుండి జారి పడిపోతాయి ఇంకా ఆ జారిపడంలో నేల మీద కూడా ఇంకా ఆగడం పాతాలంలో పడిపోతాయి అలా చాలామందికి అవుతుంది మానవ మానవ ఇప్పుడు ఈ అపవాద అంటే కీర్తి నుంచి భ్రష్టు అవ్వడం అన్నది ఏదైతే ఉందో ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వీడేదో తప్పు చేసి అది లోకంలో నలుగురికి తెలిసి కీర్తి అపకీర్తి వచ్చేస్తే అదో రకం ఒకప్పుడు వీడే తప్పు చేయకపోయినా కూడా అపకీర్తి వచ్చేస్తుంది శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించాడు అని ఆయన మీద అపకీర్తి వచ్చేస్తుంది మొత్తం అందరూ అపహరించాడు శ్రీకృష్ణుడు ఆయన అపహరించి ఉంటాడని అనుకున్నారు బలరాముడు కూడా అనుకుంటాడు ఈ శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇవన్నలో ఇవన్నీ అపహరించడం అలవాటు చేయి వాట ఉంది దీనికి దానికో అందుకోసమని ఇది ఇది ఇది జైలో పెట్టేసి ఉంటాడు అనుకుంటాడు బలరాముడు అనుకుంటాడు అలా ఏ సత్యభామ అనుకుందా లేదా ఏమో చెప్పలేము సత్యభామకి కూడా డౌట్ శ్రీకృష్ణుడికి డౌట్ ఉంది అని చెప్పి ఆఖరిని శ్రీకృష్ణుడు ఏమంటాడంటే నువ్వు నాకు ఇవ్వద్దు అది అక్రూరుడుతో అంటాడు అదోసారి బయటికి తీసి వీళ్ళు బంధువులందరికీ చూపించుకుంటాడు వాళ్ళ నలుగురు ఏ సత్యభామ వెళ్ళరా ఏ బలరాముడు అని అందరినీ పిలుస్తాడు ఇప్పుడు తీ నువ్వు ఆ మణిని అంటే అక్రూరుడు భర్తాట్లో దాచి చేస్తాడు ఇవ్వు చూసుకోండి అడుగు ఏమో నీ దగ్గరే ఉంచు నువ్వు యూఆర్ ది రైట్ పర్సన్ నీ దగ్గరే ఉంచు అని అక్కడితోటి శ్రీకృష్ణుడి మీద ఉన్న అనుమానాలు అందరికీ కలుగుతాయి అంతటి మహాత్పురుషుడికే అవతార పురుషుడికే అపవాదం తప్పలేదు ఆయన ఏ దోష ఆయన ఏ పాపం అడగడు ఆయన వెన్నా ఏవో చేసిన వాటి వాస్తవమే కానీ ఇది ఆయన ఆయన ఏం చేయలేదు దాన్ని అయినా కూడా ఆయనకు అపవాదం వచ్చేస్తుంది ఇది మీకు అందరికీ తెలుస్తున్నదో ఈ రకంగా ఒకప్పుడు వాడు తప్పు చేసి అపవాదం వచ్చేస్తున్నాడు కీర్తి భ్రష్టు అయిపోతాడు కీర్తి భ్రష్టుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు ఎందుకంటే వాడు కీర్తికి అలవాటు పడుతుంటాడు అదొక ఈగో కీర్తి అన్నది కూడా ఒక ఈగో దానికి అలవాటు పడి ఉంటాడు వాడు అపవాదం వచ్చేస్తే తట్టుకోలేదు వేరే మానవ మానయో ఉంటాడు సమదర్శను వాడి కీర్తి అయినా ఒకటే అపకీర్తి అయినా ఒకటే అందరినీ పోతాడు వాడిని కీర్తి అపకీర్తి ఏమీ చేయలేవు వాడు అదే జ్ఞాని ఉంటాయి ఈ కీర్తికి అలవాటు పడ్డవాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా జారిపోవడము తప్పదు జారిపోయినప్పుడు దుఃఖపడటము తప్పదు పేర్లు చెప్పట్లేదు మీరే చూసుకోండి లోకంలో లబ్ధ వాళ్ళు పడిపోవడం పడిపోవడం ఇంకా ఎంత డౌన్కి పడిపోతారో బోళ్ళని దృష్టాంతాలు మీకే తెలుస్తాయి ఇది కీర్తి భ్రష్టు వివేక భ్రష్టు ఇంకొకడు ఉన్నాడు పెక్కుభంగులు కదా వివేక భ్రష్ట సంపాతముల్ అని ఒక ఏనుగు లక్ష్మణదేవి గారి పద్యం దీనికి సంస్కృతంలో భర్తృహరి పద్యం అది వివేకభ్రష్టానం భవతి వినిపాత శతముఖ వివేకము నుంచి జారిపోయినవాడు ఇంకా పడిపోవడం పడిపోవడం పడిపోతాడు దానికి ఆకాశమున నుండి శంభుని శరంభు గంగానది పడిపోవడం ప్రారంభించింది ఇంకా పడ్డం పడ్డం స్వర్గం నుంచి శివుని ఎత్తిని పడిన అందుండి ఎక్కడో పడింది అక్కడ నుంచి పాత సముద్రంలో పడింది అక్కడి నుంచి పాతాళంలో దాకా వెళ్ళిపోయింది పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతము అని వివేకభ్రష్టుడు ధనభ్రష్టుడు ఇక స్వర్గభ్రష్టుడు అని ఒకడున్నాడు స్వర్గానికి వెళ్ళాడు వీడు స్వర్గంలో మహాపుణ్యానికి స్వర్పుణ్యానికి వెళ్ళాడు స్వర్గానికి ఆ అనుభవిస్తున్నాడు అయిపోయింది పుణ్యం ఖర్చు అయిపోయింది ఖర్చు అయిపోగానే వాళ్ళు చేస్తారంటే అక్కడి నుంచి కింద పారేస్తారు ఫిజికల్గా పారేస్తారని కాదు మళ్ళీ ఇంకో జన్మెత్తుతాడు తక్కువ పాడేస్తారు ఆ పాడేయడం పాడేయడం వీడు మళ్ళీ మనుష్యుడిగా పుడితే పుణ్యమే మహాపుణ్యం వీడు మనుష్యుడిగా పుట్టాలనే రూల్ కూడా అయింది పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది కదా పాపం చాలా ఉందనుకోండి అది అంతా ముందుకు వచ్చింది అనుకోండి ఎలక పిల్ల లేకపోతే కుక్క పిల్ల ఏదో పుడతాడు మనిషిగా పుట్టి భాగ్యం కూడా లేకపోవచ్చు వాడు స్వర్గభ్రష్టు ఇప్పుడు ఈ భ్రష్టులు అందరూ ఇలా ఉన్నారు కదా ఇప్పుడు మనం ఓ రకమైన కొత్త రకం భ్రష్టు గురించి మాట్లాడుతాం వీడికి యోగ భ్రష్టుడు అని పేరు యోగము అంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం కోసం వీడు మొదలుపెట్టాడు ఏమిటి మొదలు పెట్టాడు పదే పదే చెప్తున్నాను అభ్యాసము వైరాగ్యము సంయమము శ్రవణమన నిధుధ్యాసనము ఇది మొదలుపెట్టాడు దీని పుణ్యమానే అటు భోగాల్ని లోక లోకానించి వీళ్ళు లోకాన్ని లేదు అంటే కామ్యకర్మలు పరలోకం యలోకం పోయింది పరలోకం పోయింది బ్రహ్మ దొరికేస్తే సమస్య కాదు బ్రహ్మజ్ఞానం అయిపోతే సమస్య కాదు బ్రహ్మజ్ఞానం కాలేకపోయాడు సమ్యగ్ దర్శనము దొరకలేదు ఈ లోపల జీవితం అంతమైపోయింది ఇది యోగభ్రష్టుడు యోగభ్రష్టుడు బతికేవిటి అని ప్రశ్న భాష్యం కచ్చిత్ క్లిం నోభయ కర్మ మార్గాోగ మార్గాష్టస్థిన్నా నశ్యతిం నశ్యతిం అంటే అక్కడ నశించునా ఏమి అని కాదు అని నా పెట్టుకోవాలి నా ముందు నాశ్యతిం నశించడా అని ప్రశ్న సో ఎందుకంటే వీడు అటు కర్మ మార్గము జారిపోయింది ఇటు యోగ మార్గం అంటే జ్ఞాన మార్గం ఇటు జ్ఞాన మార్గం వీడికి దొరక్కలేదు సో వీడు రెండింటి నుంచి జారిపోయి భ్రష్టుడు అవడా ఇప్పుడు దుబాయ్ నీ ఉద్యోగం ఎంత నువ్వెంత తీసుకోరాజిన లెటర్ని రాసి వాడి ముఖాన్ని కొట్టి మళ్ళీ ఇంకా ముఖం చూసుకోవడానికి కూడా వీలు లేకుండా విమానం ఎక్కి దుబాయ్లో దిగాడు దుబాయ్లో దిగితే వాళ్ళు ఏమో ఆ ఇమ్మిగ్రేషన్లో పట్టుకున్నారు వీడిని నీకు నీ పత్రాలు సరైన కావాయా నిన్ను ఈ ఎయిర్పోర్ట్ నుంచి వీధిలోకి వెళ్ళనివ్వను నిన్ను నీకు అర్హత లేదు కాదు నాకు లెటర్ అపాయింట్మెంట్ అది ఫేక్ కది నీకు జాబు లేదు ఏమి లేదు అని వాడితో చెప్పారు ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఉభయ భ్రష్టుడైనాడు చూడండి సో అలా ఉన్నాడు మన ఈ యోగ భ్రష్టు ఇటు కర్మ మార్గము పోయే అటు యోగ మార్గము దొరకలేదు వాడు ఎటు కాకుండా చిన్నా భ్రమువలే అంటే చిరిగిపోయి అంటే ముక్క మొక్కలుగా చల్లా చెదరైపోయినటువంటి మేఘశకలము వలె నశించిపోడా అప్రతిష్ఠ నిరాశ్రయ ఆశ్రయం లేకుండా అయిపోతుంది ఇప్పుడు దీన్ని వైరాగ్యం అని చెప్పేసి మనమేమో పెట్టేసిన డబ్బు సంపాదించుకుంటూ ఉంటే వెళ్ళి వైరాగ్యం వైరాగ్యం అన్నాం అలాగే కూర్చొని ఏమి డిస్టర్బ్ కావద్దు నాకు తెలుసు దీని సంగతి అంచేతే నేను కుర్చీలో కూర్చుని పాఠం చెప్తున్నా పద్మారావు నగర్ ఎలక్ట్రిసిటీ నాకు బాగా తెలుసు అది ఎప్పుడు వస్తుందో అదిగో వెరీ నైస్ ఇంకొక ఐదు నిమిషాల్లో ప్లస్ ముగిస్తాను సో నేనేం చెప్తూ ఉన్నానంటే నిరాశ్రయ అప్రతిష్ట నిరాశ్రయ ఇప్పుడు డబ్బు సంపాదించుకుంటున్నాడు వాడు సంపాదించుకుంటూ ఉంటే ఈ ధనమంతా మిథ్య ఇది అశాశ్వతం అనిత్యం క్షణికం అని చెప్పేసి చెప్పాం చెప్తే వాడేమో సంపాదించుకోవడం మానేశాడు మానేస్తే ఇప్పుడు వాడికి ధనము ఆశ్రయం సంపాదించుకుని ఉంటే ధనం అనిత్యమో ఏమో మతానికి ఉన్నప్పుడు కొంత ఆశ్రయంగా ఉండేది అది లేకుండా భోగాలు ఒక ఆశ్రయం భోగాలను ఆశ్రయం వాటిని పట్టుకుని వీడు ఉంటాడు అవి లేకుండా పోయింది ఇప్పుడు ఆత్మని పట్టుకున్నామని అనుకున్నాడు ఇది పట్టుకోలేదు వాడు ఆత్మ అనే ఆశ్రయం లేకుండా పోయింది అంతకుముందు ధనం ఆశ్రయం అనుకుంటే అది దొరకలేదు ఈ బంధువులు వీళ్ళందరితోటి నేను ఇప్పుడు ఆత్మజ్ఞానం తప్ప ఇంకా మీకు నో సోషల్విజిట్స్ ఇదేది అని చెప్పి వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు వాడు వీడి ముఖం చూడడం మానేశారు సో ఉద్యోగం లేదు సద్యోగం లేదు డబ్బు లేదు దశకం లేదు వీడేమో ఆత్మ ఆత్మజ్ఞానం దొరకలేదు మరి వీడు ఉభయభ్రష్టుడు అయిపోలేదా అప్రతిష్ఠ నిరాశ్రయ ఆశ్రయం లేని వాడు అయిపోలేదా హే మహాబాహో విమూఢ సన్ బ్రహ్మణ బ్రహ్మ ప్రాప్తి మార్గే సో బ్రహ్మను పొంది మార్గంలో వీడు విమూఢుడు మరి అంతకుముందు ఏదో బ్రహ్మచారి ఒకడు ఉన్నాడు మంచి ఇంజనీర్గా ఉద్యోగం చేసేవాడు ఇంజనీర్గా ఉద్యోగం చేస్తే ఎప్పుడో ఏదో లెక్చర్ ఒకటి ఎవరో మహాత్ములు లెక్చర్ ఇస్తే ఈ జగత్తంతా మిథ్య అని లెక్చర్ ఇస్తే ఉద్యోగం రిజైన్ చేసే వేదాంత క్లాస్లో కూర్చున్నాడు ఉద్యోగం చేసుకుంటూ వచ్చి కూర్చుంటే అదో ఏదో ఆశ్రయం ఇది వదిలిపెట్టి మళ్ళీ పోవచ్చు అది రిజైన్ చేసచ్చు కూర్చున్నాడు బ్రహ్మ దొరకలే చేతికి ఇదేమో వంట వాడు విమూహుడ్ అటు ఉద్యోగం పోయే వీడు వేదాంతం దొరకలేదు మరి వీడి మాట ఏంటి అని ప్రశ్న సో ఇప్పుడు ఈ క్లాసు ముగించే ముందు మీకు ఒక్క సందేశం ఇచ్చేసి ముగిస్తాను ఎందుకంటే నెగిటివ్ లో ఇప్పుడు క్లాసు ముగించకూడదు ఇంతదాకా నెగిటివే అంతా నెగిటివే ఏం చేద్దాం మరి ఇంకో శ్లోకం కూడా ఉంది ఇదే మార్గంలో సో ఇది ఇక్కడ ఇక్కడ ప్రధానమైన సందేశం ఏంటంటే ధనభ్రష్టుడు భ్రష్టుడే కీర్తి భ్రష్టుడు ఎస్ భ్రష్టుడే ఉద్యోగ భ్రష్టుడు భ్రష్టుడే కుటుంబ భ్రష్టుడు భ్రష్టుడే స్వర్గ భ్రష్టుడు భ్రష్టుడే ఏమీ సందేహం లేదు కానీ యోగభ్రష్టుడు భ్రష్టుడు కాడు అది సందేహం అది సందేశం మరి యోగభ్రష్టుడు ఏమిటండి భ్రష్టు కాకపోతే ఏమిటండి యోగ భ్రష్టు మహాపుణ్యాత్ముడు అతను అంతటి భాగ్యవంతుడు మరొకళ్ళు లేడు యోగభ్రష్టుడు నన్ను నేను యోగ భ్రష్టునైతే అంతకంటే నాకు కావలసిందేం లేదండి బాబు నన్ను యోగ భ్రష్టుని చేయండి మీరు అని మనం దేవుణ్ణి ప్రార్థించ తగ్గ అంత గొప్పవాడు యోగ భ్రష్టుడు కాబట్టి ఆ భ్రష్టాపదాన్ని చూసి యోగ భ్రష్టుని మిగతా భ్రష్డితో మీరు ఎప్పుడు పోల్చుకోదు యోగభ్రష్టుడు అయ్యాడంటే వాడు జ్ఞానైపోతాడంతే ఆ యోగంలో అంతటి మహిమ ఉన్నది శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు దీనికి సమాధానంగా నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి తాతగచ్చతి ఈ సంసారంలో యోగ్యమైన పని ఒక్కటే ఉండే కళ్యాణము అనదగిన పని ఒక్కటే ఉంది కళ్యాణము అంటే క్షేమకరమైన క్రియా ఎఫర్ట్ సాధన అది ఒక్కటే ఉంది అది ఏమిటో తెలుసునండి ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానము దానికి సాధనములైనటువంటి అభ్యాస వైరాగ్య సంయమములు ఇదే కళ్యాణం ఇంతకు కళ్యాణం అనేది ఇంక వేరే ఏమీ లేదు ఈ కళ్యాణాన్ని మీరు విదిలిపెట్టేసి సంసారంలో వెతుకుతుకుంటూ ఏదోదో అక్కడ ఏదో ఉందని వెతుక్కుంటూ ఉంటే అంత పతనం అదే మరొకట్లేదు ఈ కళ్యాణ మార్గంలో మీరు వచ్చినట్లయితే మీరు ఒక అడుగు వేసినా మహాభాగ్యమే వందడుగులు వేసినా మహాభాగ్యమే మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణం తప్పనిసరిగా దాని లక్ష్యాన్ని పొంది తీరును కాబట్టి అర్జునుడు లేవదీసిన శంకంతా కూడా అతను తెలియ తెలియకుండా లేవతీసాడని నేను అనుకోవాలి లేకపోతే మనలాంటి వాళ్ల యొక్క శంకన అతను మనస్సులో పెట్టుకుని జనులకు ఇటువంటి సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది గనక ఆ జనులకి ఒక సందేశం ఇవ్వటం కోసం ఈ శంకను లేవతీసాడు దానికి ఇప్పుడు సమాధానం చెప్పాను ఈ శంకని మరింత వివరించి ఈ సమాధానాన్ని మరింత పకడ్బందీగా మనం ప్రతిష్ఠితంగా చేసుకోవడం కోసం మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటలకి కలుస్తాము ఇప్పుడు హారత్ వెంటనే అక్కడ శ్రీనివాస కళ్యాణముంది దానికి మీరు మీ సందర్భాన్ని బట్టి మీరు అటెండ్ కాగలరు హరి ఓం తత్సత్ శ్రీకృష్ణా ఓం త్రిబకయే సుగంధం పుష్టివర్ధనం దువారుకమివ బృత్యోర్ముక్షమృతం